అప్పుడు ఓనిను కులువగ నిన్ను కొలువగ గుట ప్రాణికి కప్పినదియు కప్పని దియు కనుగొనగలనాడు ఆపదలకు సంపదలకు అడ్డము చెప్పని నాడు పాపములకు పుణ్యములకు పని తొలగిననాడు కోపములకు శాంతములకు కూటమి మానినడు కోపల వెలుపల తనమతిలో తెలిసిన నాడు తనవారల పెరవారలత తెలిసిననాడు మనసున చైతన్యంబును మరపందిన నాడు పనివడి తిరు వెంకటగిరిపతి నీ దాసుల దాసుల కనుగుని నీ భావముగా కనువించిన